గణపతిమహే కవి కవీనాపమశ్రవస్తమం జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనష్ వన్మోపి సాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాచార్యపర్య వందే గురు పరంపరా भद्रं कर्णेस्व नुयाम देवा भद्रम पश्येम्साथिंदुवागुंसूम देवित वृद्ध्रवा स्वस्ति पोषा विश्व स्वस्ति नाक्ष्योष्टने ओम स्वस्तिनो बृहस्पतिदधा ओ शातिशाशा उपास्रि धर्म जह वर्त रागुत्पत्तेरज उपास्य उपासनादि भेद जातं सर्वं उपासनाजात कवलश्च आत्मा पर स्थित प्रकरण यहासनावतरिक गैत्य वैतत्य ल ఏమని నిరూపణించారంటే ఆత్మా అద్వయ కేవల పరమార్థి సత్యము సత్యము ఏది అని మీమాంస చేసి రెండవది లేని ఆత్మ మాత్రమే సత్యము కేవల అద్వయ కేవలహాని పదానికే అద్వయ హాని పదం వ్యాఖ్యానం కేవలహాన్న అద్వయాన్న ఒకటే కేవల అంటే అది మాత్రమే అద్వయ అంటే రెండవది లేనిది పరస్పరము అవి పూరకము ఇప్పుడు దీంట్లో ఉన్న వ్యవస్థ ఎలాగంటే మనం జాగ్రత్త అవస్థ అనే అనుభవానికి వస్తుంది మనకి జాగ్రత్త నేను నాకంటే భిన్నమైన జగత్తు అనే అనుభవం ఉంటుంది తర్వాత అంటే భేదపూర్వకమైన అనుభవం తర్వాత జగత్తు కూడా నానాత్వ విశిష్టంగా అనేకత్వంతో కూడిన విధంగా జగత్తు కూడా అనుభవానికి వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ జగత్తుని సృష్టించిన దేవుడు అంటే ఇప్పుడు ఈ ఈ భేదం ఎంతవరకు వచ్చింది మూడు దాకా వెళ్ళింది నేను నా ఎదురుకుండా జగత్తు దేవుడు మూడు వచ్చాయి అక్కడికి ఏమంటే దేవుడులో అనేకత్వం మళ్ళీ అనేకత్వం దేవుడిలో దేవుడు ఈ దేవుడు ఆ దేవుడు బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఇంకా రకరకాలుగా అనేకత్వం ఉంటుంది జగత్తులో అనేకత్వం ఉంటుంది ఏమండి జగత్ అంటేనే అనేకత్వంతో ఉంటుంది నేనులో అనేకత్వం ఉండదు అదో చిత్రం దేహంలో అనేకత్వం ఉంటుంది నా దేహం దేహంలో చేతులు కాళ్ళు అని ఇన్ని రకాల భేదాలని అనుభవానికి తెచ్చుకుంటాడే తప్ప నేను అనే అనుభవంలో మీకు అభే మీకు నానాత్వం అనుభవానికి రాదు కాబట్టి పోలండి నేను అనేది ఏకరూపంగా అనుభవానికి వస్తుంది జగత్తు నానాత్వ విశిష్టంగా దేవుడు కూడా నానాత్వ విశిష్టంగా వీడు ఆరాధించినా అప్పుడప్పుడు దేవుడు ఒక్కడైనా అంటూ ఉంటాడు సో దేవుడి దగ్గరికి వచ్చేప్పటికీ నానాత్వం ఉంది ఏకత్వం ఉంది ఆ దేవుడు రూపాలు వేరైనా దేవుడంతా ఒక్కటేనండు ఉంటాడు ఎవడో ఒకడు ఎవడో ఒకడు ఆ మాత్రం ఏకత్వాన్ని గురించి మాట్లాడి కూడా ఉంటాడు ఏమంటే ఏకత్వాన్ని విరోధించి వాళ్ళు ఎంతమంది ఉన్నా కాదర్రా దేవుడంటే ఒక్కటే ఇన్ని ఉండవు అని చెప్పి వాడు ఒకటి ఉంటాడు కానీ జగత్తు దగ్గరకు వచ్చేప్పటికి అది కూడా ఉండదు కేవల నానాత్వాన్ని మాత్రమే జగత్తులో స్వీకరిస్తూ సో ఈ పరిస్థితిలో నేను నాకంటే భిన్నంగా ఈ సర్వము జగత్తు నానాత్వ విశిష్టమైన జగత్తు నాకంటే భిన్నంగా ఇలా కూర్చోండి హాయిగానే గోడకి జార్లబడి కూడా కూర్చోవచ్చు అలా కాదు ఇలా కూర్చోండి మీకు ఇదే సౌకర్యమా సరే సౌకర్యంగా ఉందా మీకక్కడ ఓకే వారికి ఇబ్బంది కలగకుండా కొంచెం ముందు కూర్చోండి ఓకే ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఉన్న దాంట్లో వీహవ్ టు అడ్జస్ట్ సో నానాత్మవిశిష్టమైన జగత్తు విషయంలో ఎవరికి సందేహం లేదు జగత్తు నానాత్మ విశిష్టమే దేవుడు ఒకటి అనే సందర్భాల్లో అనొచ్చు అనేకమని నేను మటుకు జగత్తు భిన్నంగా ఉన్నాను దేవుడు భిన్నంగా ఉన్నాను ఇది మొత్తం మనిషి అనుభవం యొక్క సారం ఇది ఎంతవరకు సత్యము ఇప్పుడు నిద్రలో నేను లేదు ఏమండే నేను అనే ఒక విశిష్టం వ్యక్తిత్వం నిద్రలో లేదు నేనున్నాను కానీ ఒక విశిష్ట వ్యక్తిగా నేను లేను ఏమంటే అవిశిష్టమైన ఉనికి రూపంగా ఉన్నాను నిద్రలో ఏ రకమైన భేదము లేని ఉనికి రూపంగా నిద్రలో ఉన్నాను తర్వాత నిద్రలో దేవుడు లేదు దెయ్యము లేదు తెలివచ్చాక దేవుడు దెయ్యాలు వచ్చాయి దేవుడు లేదు దెయ్యము లేదు గాడ్ ఈజ్ నాట్ దేర్ డెవిల్ ఈజ్ ఆల్సో నాట్ దేర్ ఇన్ స్లీ తర్వాత నిద్రలో జగత్తు కూడా లేదు ఏమంటే లేకపోవడం ఏమిటి ఉన్నాయని అంటే మీరు వేదాంత స్టూడెంట్సే కాదు సైన్ తెలిసింది ఆ పాయింట్ ఎందుకంటే చాలా రోజుల నుంచి చదువుతున్న వేదాంతం అది ఇవాళ కొత్తగా మొదలుపెట్టింది కాదు కాబట్టి నిద్రలో ఏమీ లే ఉంటే తెలియాలి తెలియనిది ఉండదు ఉన్నదేదో తెలుస్తూ ఉంటు తెలుస్తూ ఉన్నదే ఉన్నట్టు లెక్క తెలియనిది కూడా తెలియనిది అనే విధంగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి నిద్రలో ఇవేమీ లేవు నిద్రలు తెలివి వచ్చింది తెలివి రాగానే ఈ భేదము మనకి దర్శనానికి వచ్చింది ఇది ఎలాగంటే మీకు నేను చెప్తాను చూడండి సినిమా రీలు పెట్టాడు సినిమా రీలు పెట్టాడు ఎదుర్కొండగా తెర ఉంది మనందరం కూర్చుని చూడడానికి సిద్ధంగా ఉన్నాం ప్రాజెక్టర్ లైట్ రాలేదు ఇంకా ప్రాజెక్టర్ లైట్ స్విచ్ వేయలేదు సినిమా తెర మీద మీకు ఏమీ లేదు ఇప్పుడు నథింగ్ ఈజ్ దేర్ తెర మాత్రమే ఉంది ఫిలిం కూడా సిద్ధంగా ఉంది కానీ ఎప్పుడైతే ప్రాజెక్టర్ లైట్ స్విచ్ వేశాడో మీకు ఒక పెద్ద సినిమా ఒకటి సినిమా తెర మీద దర్శనం ఇవ్వడం ప్రారంభం అవుతుంది ఎవండి ఇప్పుడు ఆ ప్రాజెక్టర్ లైట్ స్విచ్ నుంచి వచ్చిన కాంతి కాంతి చూసుకోండి ప్రకాశము ఇప్పుడు ఈ సినిమా తెర మీద కనపడే సమస్త భేదములు కూడా ఎక్కడి నుంచి ఆవిర్భవించేవి ఆ ప్రకాశం నుంచే పుట్టేయి ఆ ప్రకాశంలోనే మనుగడను కలిగి ఉన్నాయి ఆ ప్రకాశంలోనే మళ్ళా విలీనమవుతాయి ఇలా కూర్చోండి అక్కడ చూస్తుందండి లోపల వారిని లోపలికి పంపించాలి ఆ ప్రకాశంలోనే విలీనమవుతాయి ఎదోవా ఇమాని భూతాన్ని జాయిందే అన్నట్టుగా కాబట్టి ఇప్పుడు సినిమా ప్రపంచము యొక్క వాస్తవిక తత్వమేమి అని అడిగితే ఏం చెప్తారు ప్రకాశము అని చెప్తారు అదేవిధంగా మీరు నిద్ర లేవగానే అనుభవానికి వచ్చే ఈ మొత్తం జగత్తు భేదము యొక్క భేద సముదాయము యొక్క వాస్తవిక స్వరూపమేమి అని అడిగినట్లయితే తెలివి అని చెప్పాలి ఆ తెలివి నుండే ఈ జగత్తు ప్రకాశిస్తోంది ఆ తెలివి ఆ తెలివి దేవుడు అనేది కూడా ప్రకాశిస్తోంది ఆ దేవుడు కూడా తెలివి రూపంగానే మీలో ఉన్నాడు నేను అనే విశిష్ట వ్యక్తి కూడా ఆ తెలివి ప్రకాశిస్తున్నాడు ఆ తెలివి కనుక విలీనమైనప్పుడు నేను అనే విశిష్ట వ్యక్తి కూడా ఉండడు కాబట్టి జాగ్రత్త అవస్థ యొక్క చేతన జాగ్రచ్చేతన అని అంటారు ఈ జాగ్రచ్చేతన ఎందే ఈ సర్వ భేదములు ప్రకాశిస్తున్నాయి కాబట్టి భేదములు సత్యం కాదు ఆ జాగ్రత్త చేతన ఎక్కడి నుంచి ఏ ఆత్మస్వరూపం నుంచి ఆవిర్భవిస్తూ ఉంటుందో ప్రతిరోజు ఉదయము మళ్ళీ నిద్రపోయినప్పుడు ఏ స్వరూపంలో ఆ జాగ్రచ్చేతన అంటే వేకింగ్ కాన్షియస్నెస్ విలీనమవుతూ ఉంటుందో అది మాత్రమే యథార్థము అది ఆత్మ దాని ఎందు భేదము కానీ రెండవది కానీ లేదు రెండవది లేదు అంటే ఒక్కటే ఉంది అని కాదు అసలు సంఖ్య అనే ప్రసక్తే దాని ఎందు ఉండదు సంఖ్యానము కౌంటింగ్ కౌంటింగ్ అనేది ఎప్పుడు వస్తుందండి ఇప్పుడు మీకు గదిలో ఒక్క వస్తువు కూడా లేదనుకోండి మీరు దేన్ని కౌంటు చేస్తారు దేన్ని కౌంట్ చేయరు ఆకాశం ఉంది కదా ఆకాశాన్ని కౌంటు చేయండి అంటే ఏం కౌంట్ చేస్తారు ఆకాశాన్ని ఆకాశంలో భేదమే లేదు కౌంటింగ్ ఏం చేస్తారు సంఖ్యానం అనేది కుదరదు భేదం ఉంటేనే కౌంటింగ్ వస్తుంది కౌంటింగ్ని బట్టి భేదం వస్తుంది భేదము సంఖ్యానము సంఖ్యానము ద ప్రాసెస్ ఆఫ్ కౌంటింగ్ దట్ ఈజ్ భేదపూర్వకంగానే ఉంటుంది కాబట్టి ఒకే అద్వయ ఆత్మతత్వంలో రెండు ఆకాశము వలె అద్వయమైన ఆత్మతత్వమునందు సంఖ్యకి కూడా స్థానం లేదు కౌంటింగ్ అనేది కూడా అక్కడ పాసిబుల్ కాదు అది కేవల అద్వయ ఆత్మ అదియే సత్యము అయితే ఇప్పుడు నేను ఉపాసకుడను ఏమండి ఉపాసన చేస్తున్నాను నా చేత ఉపాసింపబడే దైవము ఈ భేదం మాట ఏమిటి ఈ భేదం యథార్థమా కాదా అంటే చూడండి ఇప్పుడు ఎవరైనా బ్రహ్మచారి ఉపాసన చేసుకుంటాను మంత్రం ఇవ్వండి అంటే మంత్రం చెప్తాం పంచాక్షర మహామంత్రం చెప్తాం ఓ నమశివాయ నువ్వు శివుడు సర్వేశ్వరుడు అంటే దీంట్లో అనేక స్టేజెస్ ఉంటాయి శివుడు అనే ఓ పెద్ద ఆయన ఒక ఆయన ఉంటాడు ఆయన కైలాసం అనే ఒక ఆయన ఎక్కడ ఉందో అక్కడ ఉంటాడు ఆయనకు ఒక ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు ఆయన్ను నువ్వు ఉపాసం చేస్తే నీ కోరికలు తీరుస్తాడు అని మొట్టమొదటి చెప్తాం ఎందుకంటే వీడికి అలా చెప్తే గాని అర్థం కాదు అది మొట్టమొదటి చెప్పేది వాడు దాన్ని మనస్సుకి శ్రద్ధగా తీసుకుని కొంత ముందుకు వెళ్తే మేము అలా ప్రారంభించాం ఆ శివుడు విభూతి పెట్టుకుంటూ పెట్టుకుంటాడంటే ఓహో అలాగా అయితే కానీ అని మేము కూడా ముద్దలు ముద్దలు విభూతి పెట్టుకున్నాం ఎందుకంటే శివుడు పెట్టుకుంటాడు తర్వాత అరే సాయంకాలం సంధ్యా సమయంలో కబడ్డీలో అవి ఆడకూడదురా సంధ్యావందనం చేసుకోవాలి అని మా నాన్నగారు చెప్తే అలాగే వెళ్ళండి అని కబడ్డీ ఆడుతుంటే మా అమ్మగారు చెప్పారు ఇప్పుడు శివుడు తాండవం చేసి సైవం ఇప్పుడు కబడ్డీలో అవి ఆడకూడదు మనం చక్కగా కూర్చొని ధ్యానం చేసుకోవాలని చెప్పారు ఓహో అలాగా ఆయన తాండవం చేస్తుంటే మనం లౌకిక వ్యవహారాలు పెట్టుకోకూడదు మనం కూడా కబడ్డీ ఆడు ధ్యానం చేసుకోవాలని గాయత్రి చేసేవాళ్ళం ఇలా ఇలా చెప్పేవారు ఆ కథనాలలో పిల్లలకి స్ఫూర్తినిచ్చేటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి వాటి విలువ వాటికి ఉన్నది కానీ దాని అర్థం దాన్ని లిటరల్గా అలాగే తీసేసుకోవటం మటుకు పద్ధతి కాదు ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి అక్కడ శివుడు తాండవం ఆడుకున్నాడు కాబట్టి మనందరం భజన చేద్దామని మొదలుపెట్టాననుకోండి మీరందరూ జాయిన్ అవుతారు మీలో కొంతమంది డ్రాప్ అయిపోతారు మీలో సగం శాతం డ్రాప్ అయిపోతారు కానీ రెండు మంది వచ్చేస్తారు నాకు నాకు ఈ హాల్ చాలా లోకం చాలా చిత్తంగా ఉంటుంది కాబట్టి కానీ అలా శివుడు తాండవం చేయడం కాదురా బాబు జగత్ అంటేనే ఇట్స్ ఎ ఫినామినల్ యూనివర్స్ ప్లీజ్ కాల్ అంటే ఇట్స్ ఎ ఫినామినల్ యూనివర్స్ అదే నాట్యం అంటే యాటంలో ఉండేటువంటి వైబ్రేషన్స్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ది నాట్యం భూమి సూర్యుడి చుట్టూ తిరిగి ఇదంతా కూడా నాట్యము ఈ నాట్యమునంతనం చేస్తున్నటువంటి నటరాజు పరమేశ్వరుడు జగద్రూపంగా మన ముందు ఉన్నాడు అని చెప్పి ఓ రోజు రావాలి ఆ మాట కాబట్టి మొత్తానికి అది నెక్స్ట్ స్టేజ్ ఆ తరువాత స్టేజ్ ఏమిటంటే నువ్వు ఒక భక్తుడుగా ఉండి రండి మీరు ఎక్కడ కూర్చుంటారు అక్కడ కూర్చోగలుగుతారా ఆ కూర్చుంటారు నువ్వు ఒక భక్తుడుగా ఉండి దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కదా దేవుణ్ణి ఆరాధించాలి అనే ఇచ్చ ఎక్కడ పుట్టింది నీకు ఇచ్చ పుట్టిన తర్వాతనే సంకల్పము సంకల్పము నుంచి క్రియ ఈశ్వరారాధన రూపమైన క్రియ నువ్వు చేస్తున్నావే ఈ సంకల్పం ఎక్కడ పుట్టింది హృదయంలో పుట్టింది ఆ సంకల్పశక్తి అనేది ఒకటి ఉంది కదా ఈ సంకల్పశక్తి యొక్క మూలస్థానం ఉద్గమ స్థానము అది ఎక్కడి నుంచి పుట్టిందో అదే రా దేవుడు అంటే నువ్వు దేవుడు నువ్వు ఉపాసన చేసి దేవుడు నీకంటే బయట లేడు దేవుణ్ణి ఉపాసన చెయ్యాలనే ఆకాంక్ష ఎక్కడి నుంచి పుట్టిందో అదే ఇప్పుడు వాట్ ఈస్ గాడ్ అనే ప్రశ్న అడిగాడు ఆ ప్రశ్న వెనుక ఉండే తెలివి చైతన్యము అదే దేవుడు అంటే తర్వాత ఇంకొకటి నిన్న మీకు మనం చేశాను ఏ రకమైన భేదములు లేని నాన్ వెర్బల్ అయామ్ అంటే పదము వాక్యము థాట్ థాట్ అండ్ వర్డ్స్ కానీ కేవల అనుభవ రూపమైన అహమస్మి ఏది కలదో అదే దైవం అంటే దట్ ఈస్ ది గాడ్ వాట్ యామ్ ఐ భగవాన్ రమణ మహర్షి అన్నట్టుగా హూయాఐ హూఎంఐ అని మీమాంస ఒక విచారం ప్రారంభించినవాడు జీవుడు ఆ ప్రారంభం పూర్తి ఆ ప్రారంభించిన అన్వేషణ పూర్తయ్యేపప్పటికీ అక్కడ జీవుడు దేవుడై కూర్చుంటాడు ఏ జీవుడు ఏ దేవుణ్ణి అన్వేషిస్తున్నాడో ఆ దేవుడు అయిపోతాడు స్వామి వివేకానంద బాగా నిరూపించారు ఇప్పుడు ద్వాసుపర్ణా సయుజా సఖాయ ఒక మంత్రం ఉంది దాని మీద అలాగ వ్యాఖ్యానం చేసిన మహర్షి మహాత్ముడు నాకు కనపడలేదు అదే గుర్తు అంచేతన అదే చెప్తూ ఉంటాను ఇద్దరు రెండు పక్షులు ఉన్నాయి జీవపక్షి ఈశ్వర పక్షి చాలామంది ఏమనుకుంటారంటే జీవపక్షి ఇక్కడ ఉంది ఈశ్వర పక్షి వైకుంఠంలో ఉందనుకుంటారు కానీ శృత చెప్తుందంటే సంసార వృక్షం ఇది ఈ సంసారం అనే వృక్షం ఈ చెట్టు మీదే రెండు పక్షులు ఉన్నాయని చెప్తున్నారు ఇది సమష్టి సంసార వృక్షం ఇగో ఇది వ్యష్టి సంసార వృక్షం ఈ వ్యష్టి సంసార వృక్షంలోనే రెండు పక్షులు ఉన్నాయి ఈశ్వరపక్షి జీవపక్షి ఈ జీవపక్షి పై కొమ్మ మీదుండే ఈశ్వర పక్షిని చాలా కాలం నిరాదరణ చేసి సంసారంలో పడి కొట్టుకుంటూ ఉంటుంది ఆ తర్వాత సంసారంలో దానికి దుఃఖం ఎదురవుతుంది ఆ దుఃఖం నుంచి విముక్తి సంసారంలో దొరకదు సంసారంలో కలిగే దుఃఖానికి విముక్తి సంసారంలో ఉండదు చాలామంది ఏమనుకుంటారంటే సంసార దుఃఖానికి విముక్తి సంసారంలో ఉంటుందనుకుంటారు సంసారంలో దుఃఖం కలిగింది కారు ప్లేట్ మీద నెంబర్ మారిస్తే సంసార దుఃఖం విముక్తి కలుగుతుంది అనుకుంటాడు వీడు మీరు గమనించారా లేదా కారు ప్లేట్ మీద నెంబర్కిను అది సంసారంలోనే ఉంది వీడి దుఃఖము సంసారంలోనే ఉంది దానికి దీనికి సొల్యూషన్ కాదని వీడికి అర్థం కాదు కారు ప్లేట్ నెంబరు మారిస్తే సంసార దుఃఖం ఎలా విముక్తి అవుతుందని ఏమైనా బుర్ర దానికి లేకపోతే పేరుకి స్పెల్లింగ్ మార్చి దాన్ని బట్టి వీడు సంసార దుఃఖం విముక్తి అవుతుందా అసలు వీడిని పేరు ఇంగ్లీష్లో రాసుకోమని ఎవడు చెప్పాడు ఒక్కటో అలా అవుతుందండి సో కాబట్టి సంసార దుఃఖానికి విముక్తి సంసారాతీతమైన తత్వమునందు ఉంటుంది కానీ సంసారంలో ఉండదు వీడు సంసార దుఃఖాన్ని అనుభవించి ఈ పక్షి జీవపక్షి పైకి చూస్తుంది అంతవరకు అసలు పైకి చూడదు సంసారం అంతా బాగున్నప్పుడు పైకి ఎవడో చూడదు కిందకే చూస్తూ ఉంటాం దీనికే శ్రీరామకృష్ణుల అధోదృష్టి ఊర్ధ్వ అని పేరు పెట్టారు ఎప్పుడు కూడా వీడికి సంసారంలో అధోదృష్టి ఉంటుంది ఊర్ధ్వద దృష్టి ఉండదు ఈ అధోదృష్టిలో చెంపకాయలు తిన్నప్పుడు ఊర్ధ్వద దృష్టి కలుగుతుంది అప్పుడు పైకి చూస్తాడు పైకి చూస్తే ఈ పక్షికి ఆ పక్షి కనపడింది ఈశ్వర పక్షి కనపడింది కనపడితే ఈ పక్షి బాగుందే అని ఆకర్షితుడవుతా ఆకృష్టుడవుతాడు ఆకృష్టుడయి దగ్గరికి వెళ్తాడు దగ్గరికి వెళ్తే ఆ పక్షిలో ఒక మాధుర్యం ఈ పక్షికి అనుభవానికి వస్తుంది ఇంకొంచెం దగ్గరికి వెళ్తుంది దీని పేరే ఇంకొంచెం దగ్గరికి వెళ్ళేప్పటికీ ఈ పక్షికి అర్థం అవుతుంది ఏమని నేను అసలు పక్షిని కాదు నేను నీడ పక్షిని అసలు పక్షి ఇదే అని అర్థమే వెళ్ళి ఆ పక్షిలో కలిసిపోతుంది కాబట్టి ఉపాసకుడు ఉపాస్యము ఉపాసన అనే భేదము విత్తత్ అంటే మిథ్య వైత్య ప్రకరణం అది ఉపాస్య ఉపాసనాది భేదజాతం సర్వం విత్తత్వం అది మిథ్య విత్తత్థం అంటే కూడా అర్థం చెప్పాను మళ్ళీ గుర్తు చేస్తాను తథా అంటే సచ్నెస్ అది అదే దాన్ని తథా అంటారు ఇప్పుడు మీరు పాము చూశారనుకోండి కొంచెం జాగ్రత్తగా పరిశీలించి చూశారనుకోండి అవును పామే ఏమిటిరా పాములో ఉందేమిటి అని అని దీపం తీసుకురా అని పా దీపం తీసుకొస్తే అవును పామే దాన్ని తథా అంటారు సచ్నెస్ తథాగత భగవాన్ బుద్ధుడు ఆయన సత్యాన్ని తెలుసుకున్నాడు ఆ సత్యాన్ని పొందినవాడు కనుక ఆయనకి తథాగతుడు అని పేరు సో తథా అయితే విగతం తథాయస్మాత్ సహా వీడు పాము ఎరే పావర్రా అంటాడు దీపం తీసుకొస్తే పాము ఏమిటండి మీ మొహం మీకు అన్నింటికీ అలాగే భయపడ్డాం అలవాటు పాము కాదు ఏమీ కాదు ఇలాగా భయపెట్టేస్తారు ఇంట్లో వాళ్ళందరినీ చూడండి త్రాడది అని అమ్మగారు చెప్తారు నిజం అలా చెప్తే ఎందుకంటే మనిషికి కొంత వివేకాన్ని ఇచ్చేది భార్య వాస్తవం పురుషుడికి లేని ఒక వివేకం స్త్రీ అని ఉంటుంది ఆమె ఊరికే అలా కంగారు పడకండి మీరు కంగారు పడి ఇంట్లో వాళ్ళందరినీ కంగారు పడతారు పాము కాదు మీ మొహం కాదు ఊరుకొని అని ఆవిడ దీపం చూపిస్తుంది చూపిస్తే అవుదే పొపా పొరపాటు పడ్డాను పర్వాలేదులే అని ఆయన దీన్ని వితత్థ అంటారు ఎందుకంటే ఈ సచినెస్ లేదు అక్కడ లేదుగా తథా పాము అన్నాడు తీరా దీపం చూస్తే పాము కాదు నా మొహము కాదు వితత్థ అది ఉపాస్య ఉపాసనాది భేదజాతం విత్తత్ సర్వం విద్వత్ అద్వైతమే సత్యము మీరు ఉపాసన ఏ దేవుణ్ణి ఉపాసన చేస్తున్నారో ఆ ఉపాసము కూడా మీ చైతన్యంలో ప్రకాశిస్తోంది ఉపాసకుణ్ణి నేను అని మీరు వ్యష్టి భావన చేసుకుంటున్నారు ఈ వ్యష్టిత్వం కూడా చైతన్యంలోనే ప్రకాశిస్తుంది ఇగో ఈ ఉపాసన మంత్రము దాని ఉచ్చారణ అదంతా కూడా చైతన్యంలోనే ప్రకాశిస్తుంది ఆ చైతన్యం తప్ప దాని ఎందు భాషించే భేదములన్నీ కూడా మిథ్య ఆ చైతన్యమే మీ స్వరూపము దానికే ఆత్మ అని పేరు ఇదంతా చూసి ఉన్నాం ఇతి స్థితం అతీతే ప్రకరణే యత అది నిర్ధారణ అయిపోయిన తర్వాత ఇంతలాగా నిర్ధారణ అయిపోయిన తర్వాత వీడు మళ్ళీ మొదలుపెట్టున్నాడు ఏమను మొదలుపెట్టాడు పరబ్రహ్మ ఉన్నది అది అజము పుట్టుకలేనిది పుట్టుకలేనిది కానీ జగద్రూపంగా పుట్టింది అదేమిటిది పుట్టుకలేనిదే ఓము వైపు చెప్పి మళ్ళీ జగద్రూపంగా పుట్టింది ఇదిగో పరబ్రహ్మ నా ముందు జగద్రూపంగా ప్రకటన ఉన్నది నేను ఈ పరబ్రహ్మను ఉపాసన చేసేటువంటి జీవుడను ఉపాసనాశ్రయతో ధర్మ జా జాతే బ్రహ్మని వర్తతే నేను వర్తతే అంటే ప్రవర్తతే జాతే బ్రహ్మని విషయే ప్రవర్తతే ఆ ప్రకట జగద్రూపంగా బకటమైనటువంటి సగుణ బ్రహ్మ అంటారు ఆ సగుణ బ్రహ్మ విషయంలో నేను ఉపాసనని ముందుకు తీసుకువెళ్తున్నాను త్రాగుత్పత్తే రజం సర్వం ఈ సర్వము కూడా సృష్టికి ముందు ఆ పరబ్రహ్మ రూపంగానే ఉంది సర్వంలో నేను ఉన్నాను నేను ఉంటాను కదా సర్వంలో ఏమంటే ఇప్పుడు మరి ఉపాసన చేయటం ఎందుకు అంటే తీరా ఇదంతా మళ్ళీ పరబ్రహ్మలో విలీనమైనప్పుడు నేను కూడా ఆ పరబ్రహ్మలో విలీనమయ్యి పరబ్రహ్మస్వరూపుణ్ణి అవుతాను భవిష్యత్తులో కాబోతాను ఇప్పుడు జీవుణ్ణి నా ఎదురుకుండగా జగద్రూపంగా సగుణ బ్రహ్మగలదు ఈ సగుణ బ్రహ్మను నేను ఉపాసన చేస్తాను సగుణ బ్రహ్మకి వేరువేరు పేర్లు పెట్టుకుంటాడు ఒకడు శివుడిని పేరుతో ఉపాసన చేస్తాడు ఒకడు విష్ణువు అని పేరుతో ఉపాసన చేస్తాడు కాదు పేరు ఇదే అంటాడు ఏదో వీడు మేనమావ కొడుకు అయినట్టు ఇదే పేరు తప్ప మరో పేరు లేదంటాడు వాడికి ఏం బుర్రున్న మనిషి కాదు వీళ్ళు దే స్ప్రెడ్ మిస్ఇన్ఫర్మేషన్ సత్యాన్ని బోధించి వాళ్ళు కాదు ఇప్పుడు ఏమని చెప్తాడంటే ఇప్పుడు దేవుడు ఈయనే దేవుడు విష్ణువే దేవుడు కాదయా శివుడు శివుడు కూడా విష్ణువే అంటే శివుడు విష్ణువు కాదు శివుడు వేరు విష్ణువే దేవుడు శివుడు మరి శివుడు ఇంకా శివు ఇప్పుడు హీ హీ యాక్సెప్ట్స్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ శివ శివుడు అనేవాడు లేడంటే అదో రకం శివుడు అనేవాడు లేడంటే అదో రకం ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీ ఉన్నాడు అనుకోండి వాడేమంటాడు శివుడు లేడు ఎవడు లేడు గాడ్ ఒక్కడే అంటాడు వీడు అలా ఉండవు వాడు అన్నదాంట కొంత లాజిక్ కేడిచింది వీడు అలా ఉండవు వీడేమంటాడు విష్ణువు ఒక్కడే దేవుడు మరి శివుడేమిటి శివుడు విష్ణువు వస్తే లేచి నిలబడి ఇలా కట్ చేసు కట్టుకుని నిలబడి ఉండే తక్కువ స్థాయి వాడు అంటాడు వీడు అప్పుడే వెళ్ళి చూసి వచ్చినట్టు చెప్తాడు నిజంగా చాలా విడ్డూరంగా చెప్తారు నన్ను అడిగారు విష్ణువు గొప్ప శివుడు గొప్ప నేను గొప్పగా చెప్తూ ఉంటాను ఇది మామూలుగా కొత్త ముఖాలు కొన్ని ఉన్నాయి కాబట్టి చెప్తున్నా పాత వాళ్ళకి తెలుసున్నదే అంటే నేను చెప్పాను చూడండి నేను కానీ మా నాయనగారు కానీ మా కుటుంబంలో నాకు తెలిసి పద్నాలుగు తరాల వాళ్ళు ఎవళ్ళు కూడా ఇటు విష్ణువుని కలుసుకోలేదు అటు శివుడిని కలుసుకోలేదు మేము ఎలా చెప్తాం ఎవడు గొప్పో ఎవడు కా అని చెప్పా కాబట్టి సో దట్ ఈస్ నాట్ ది పాయింట్ ఇప్పుడు ఈశ్వరుడు అనేవాడు ఒకడు కొంత శివుడు పేరుతో పూజిస్తాడు ఇంకొకడు విష్ణు పేరుతో పూజిస్తాడు ఎవడు ఏ పేరుతో పూజించినా తనకంటే భిన్నంగా ఉండే సగుణ బ్రహ్మని పూజిస్తున్నాడు తద్వారా ఆ పూజ ద్వారా ఆ ఉపాసన ద్వారా తనలో లేని ఒక శోభ తనకి వస్తుందనే ఆశతోటి పూ చేస్తున్నాడు ఉపాసన ఇదంతా కూడా కార్పణ్యమే తేనాసౌ కృపణ స్మృత వాడు కృపణుడు అంటే దీనుడు దైన్యము ఏమిటంటే దైన్యం ఏమిటన్నారు ఏమిటంటే దేవుణ్ణి పూజ చేసుకుంటున్నాడు దేవుడు వీడికేమో అనుగ్రహం ఇవ్వబోతున్నాడని వాడు ఎదురు చూస్తుంటే నువ్వు దైన్యం అంటావు ఏమిటి అంటే కృపణ వీడు దైన్యం ఏమిటంటే భేద దర్శనమే కార్పణ్యము భేదాన్ని తనకు ఈశ్వరుకు భేదాన్ని దర్శించటమే కృపణత్వము యో వై గార్గ్యేతదక్షరమవిధిత్వ అస్మాల్లోకాత్ ఇది సకృపణ బృహదారం యోగంలో అంటే వేదాంతులకి కొన్ని పదాలు ఫిక్స్డ్ మీనింగ్స్ ఉంటాయి లోకంలో కృపణుడు అంటే లోభి అని అర్థం డబ్బు కక్కుర్తి వాడు ఉంటాడే వాడిని కృపణుడు అని ఉంటాయి ఈ లోభత్వం ప్రతివాడిలో కొద్దిగా గొప్ప ఉంటుంది మనం కొంచెం ఓపిక్గా దాని నుంచి బయటపడే ప్రయత్నం చేసుకోవాలి ప్రతివాడిలోనూ ఉంటుంది ఇప్పుడు ఏదైనా ఒక రూపాయి ఖర్చు పెట్టే చోట వీడు ముప్పావులా ఖర్చు పెట్టేద్దాం ఖర్చు పెట్టి సర్దుబాటు చేసేద్దామని ట్రై చేస్తాడు ఆ పావుల దగ్గర లోభం ఉంటుంది ఆ చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళే చెప్తారు అలా లోభం పెట్టుకోకండి అని ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు అది ప్రారంభంలో ఆ లోభం కరెక్ట్ అనిపిస్తుంది కానీ క్రమక్రమంగా లోభం నుంచి బయటపడాలి రూపాయి ఇచ్చి తోట రూపాయి పావలా ఇవ్వాలనే ఉత్సాహం ఉండాలి తప్ప పావల సేవ్ చేద్దామని ఉండకూడదు ఏం చేసుకుంటారు పావలా సేవ్ చేసి ఏం చేసుకోవాలి అంతా గాలిగిపోయిదే కదా సన్యాసులు ఇలాగే చెప్తారు యూ హెవ్ టు బి కం ఓ మహాత్ముడు ఏమని చెప్పాడంటే అర్థం అనర్థం భావ నిత్యం అర్థము అంటే ధనము దుఃఖకరము అదే శంకరులు దుఃఖకరము కాబట్టి మీ దగ్గర ఉన్న ధనం అంతా కూడా నాకు ఇచ్చేయండి చెప్పాడు మీకు ఇబ్బంది ఉండదు కదా ఆ ఇబ్బందులేమో నేను పడతా మీరెందుకు పడతారు శంకరులు చెప్పాడు కదా శంకరాచార్యులు చెప్పారు నేను చెప్పలేదు మరొకటి చెప్పలేదు సాక్షాత్తు శంకరాచార్యులే చెప్పారు అర్థము దుఃఖహేతువు మీ అందరూ ఎందుకు ఆ దుఃఖాన్ని మీలో మీ దగ్గర పెట్టుకుని ఉంటారు నాకు అప్పచెప్పాడు నా దుఃఖాన్ని నేను దుఃఖాన్ని నేను చూసుకుంటాను మీరు హాయిగా సుఖంగా ఉండి అని చెప్పాడు మా తుడు ఎనివే సో లోభిత్వం ఒకటి ఉంటుంది అది లోకంలో కృపణ శబ్దానికి అర్థం అది కానీ వేదాంతుల కృపణ కాదు వేదాంతుల కృపణత్వం ఏంటంటే అసలు మానవ వీడికి ఎందుకు వచ్చింది అని మీమాంస చేశారు చేసేమన్నారంటే వీడు తన యొక్క దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడం మానవుడై పుట్టాడు అని చెప్పారు అంతటి పాసిబిలిటీ ఉంది పొటెన్షియల్లీ డివైన్ కానీ వీడు ఆ డివినిటీని ఆవిష్కరించుకోకుండా నేను భక్తుడను నేను అయోగ్యుడను అభాగ్యునను దీనుడను వీడి వీడే దీనుడనని చెప్పుకుంటాడు దాసుడను దీనుడను అని చెప్పుకుంటాడు దా దాసుడంటే సరపడదు దై ఈ దైన్య భావన ఒకప్పుడు ఉపయోగకరంగా ఉంటుంది భక్తి సందర్భంలో భేదపూర్వకమైన భక్తి సందర్భంలో దైన్యభావన ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఏదైనా రోగమో లేకపోతే అనారోగ్యమో లేకపోతే మానసికమైన దుఃఖమో కలిగినప్పుడు దైన్యభావంతో ఈశ్వరుణ్ణి ప్రార్థించడం అవసరం కానీ అదే ఫైనల్ కాదది అదే పరమార్థం కాదు ఆ కష్టస్థితిలో దైన్యభావంతో ఆర్తభక్తిని చేయమని శాస్త్రం చెప్తుంది కానీ దాన్ని పరమతాత్పర్యంగా అదే సత్య పరమసత్యంగా చెప్పదు పరమసత్యం ఏమిటంటే నీవే దైవత్వాన్ని దైవము నీవే అని చెప్తుంది నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నావో ఆ దేవుడవు నీవే అని చెప్తుంది ఏటొచ్చి సో వీడు నేను దాసుడను అని పెట్టి ఈ దాసభక్తి అనే పేరుతోటి దాస దాస దాస దాసుని కూడా కాదు దాసుని యొక్క దాసుని అబ్బే ఆ దాసుడు యొక్క దాసుడు అంతే కూడా ఇంకా అబ్బో నేను ఇంకా ఇంకా ఎక్కువ దాసు అని ఇది వన్ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఈగో పాజిటివ్ ఈగో ఉంటుంది పాజిటివ్ ఈగో నా అంత మొనగాళ్ళ లేడు మీకు లోకంలో అహంకారం మా అంతటి పుణ్యాత్మలు లేరు మేము యజ్ఞాలు యాగాలు దానాలు ధర్మాలు అన్నీ చేశాము మా గొప్పవాళ్ళు లేరు అని అది పాజిటివ్ ఈగో అది మంచిది కాదు నెగిటివ్ ఈగో మేము దాసులము దాసులం కూడా కాదు దాసానుదాస పరమావధి దాస దాస దాసోహం అంటాడు అంతేగాని సంతృప్తి కలగదు ఇంకా అబో అంతటి వాడి వారు కాదు అయ్యి దాసోహం అని ఇది దార్ కార్పణ్యము తప్ప మరొకటైనా కాదు ఆ రకంగా అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవలసిన వాడు ఇలాగ ఇంత పొడుగు సమాసాలు వేసేసి దాస దాస దాస అను అలా చెప్తుంటే అది ఎటువంటి పర్సనాలిటీని క్రియేట్ చేస్తుందంటే క్రింగింగ్ పర్సనాలిటీ అంటారు క్రింగింగ్ అంటే ఒక అధికారిని చూడగానే వీడిలాగ మనిషి ముద్దైపోతాడు అలాగా టెలిఫోన్ వస్తుంది పైసల నుంచి తెలిఫోన్ వస్తుంది హలో అంటాడు అటువేలు ఎవడే ఎస్ సార్ పొలాలు కొట్టి ఆటలు ఆడతాడు అలా అయిపోతాడు సో దాన్ని కార్పణ్యమో ఉన్నాడు దాన్ని తిరస్కరించారు కాబట్టి ఓ గార్గి అది నేను కొట్ చేశాను బృహదారణ్యకృష్ణుతి ఓ గార్గి ఎవడైతే యహత అక్షరం అవిదిత్వ ఈ అవినాశి పరబ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోకుండా అస్మాల్లోకాత్ ప్రైతి ఈ దేహత్యాగం చేసేసి చచ్చిపోతాడు సహాకృపణ ఎప్పుడు కూడా ఏమన్నా అందరూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కదా దేవుడు దేవుడని ప్రతివాడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు దేవుడు అంటే అర్థం నశి ఇప్పుడు ఈ చుట్టూ చూడు నశించేది దేవుడా నశించనిది దేవుడా నశించనిది అమృత దేవుడు అంటే అమృత చుట్టూ మృత సర్వం మృత కానీ అమృతుడు ఇప్పుడు కొంతమంది ఏమన్నారంటే అక్కడే కూర్చోండి అసలు కొంతమంది ఏమన్నారంటే మృతము చుట్టూ ఉంది అమృతుడు ఎక్కడో పైన ఉన్నాడు అన్నారు తప్పదు ఎక్కడ మృతమున్నదో అక్కడే అమృతం ఉన్నది కాబట్టి దేవుడు అమృతుడు అని కాదు అనాల్సిందే అమృతము దేవుడు అనాలి ఇప్పుడు మీరు విత్తనం చూడండి విత్తనాల నేలలో పాతితే అంకురిస్తుంది అంకురించిందంటే విత్తనం పగిలిపోతుంది విత్తనం భిన్నమైతే కానీ అంకురం ఉండాలి విత్తనం పోయింది దానిపైనుండే షెల్ పోతుంది లోపల ఉండే కెరల్ పోతుంది అది ముక్కలైపోతుంది వినాశమయ్యి మీకు అంకురం వస్తుంది ఇప్పుడు విత్తనము నశిస్తుంది కానీ విత్తనంలో నశించనిది ఒకటి ఉంటుంది అంకురం నశిస్తుంది అంకురంలో అంకురం అలా కూర్చోదు అంకురం ఇంకో కొన్ని రోజులు పోతే అంకురం ఉండదు అక్కడ కాండ ఉంటుంది కాండం నశిస్తుంది కొమ్మలు వస్తాయి ఆకులు ఆకులు నశిస్తాయి పువ్వులు వస్తాయి పువ్వులు నశించి కాయ వస్తుంది కాయ నశించి పండు వస్తుంది ప్రతీది కొంతకాలం ఉండి పోతూ ఉంటుంది కానీ వీటన్నిటిలో నశించనిది ఒకటి ఉన్నది ప్రాణశక్తి అది అమృతం అది దేవుడు కాబట్టి జగత్తును నువ్వు పరిశీలించు ఏది అమృతమో అది దైవము దేవుడు అమృతుడు అని నువ్వు వ్యాఖ్యానం చేయొద్దు దేవుడు అమృతుడు అంటే అక్కడెక్కడో పైన కూర్చుని ఉన్నాడనే ధోరణి కలుగుతుంది దేవుడు అమృతుడు అని కాదు ఏది అమృతమో అది దేవుడు ఇట్ ఈస్ నాట్ గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్ నో ఇమ్మోర్టల్ ఈజ్ గాడ్ సో యూ లుక్ విత్ ఇన్ నీలో ఇమ్మోర్టల్ ఉందా లేదా అమృత తత్వము నీలో ఉందా లేదా ఉంది అది నీకంటే భిన్నంగా ఉందా నువ్వే అయి ఉందా నేనే అయి ఉన్నాను అహం బ్రహ్మాస్మి అది తెలుసుకోరా అని చెప్తోంది శాస్త్రం అంతేగాని పుట్టింది మొదలుకొని మరణించి దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నానో ఆ నన్ను నా ఏదో పోస్తాడని అలా ఎదురు చూస్తూ అది కృపణత్వము అని చెప్పారు ఉపాసనాశ్రి ఉపాసనా ఆత్మన మోక్ష సాధనత్వ గత మీడు కృపణుడు ఎవడు ఈ కృపణుడు ఉపాసనాశ్రిత ఎవడో ఈ పాఠం మీరు చాలా జాగ్రత్తగా వినాలి మండి ఈ తీరా నిన్న చెప్పేప్పుడు కూడా నేను చాలా కాన్షియస్గా చెప్పాను మీరు చేసి ఉపాసనలు మానేయద్దు అందుకోసం చెప్పట్లేదు మీరు చేసే ఉపాసనలన్నీ మానేసేయమని చెప్పట్లేదు మీరు చేసే ఉపాసనలలో మీరు దాన్ని రిఫైన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అది దట్ ఈస్ ది పాయింట్ మొట్టమొదటి మీరు చేసే ఉపాసనని అరడతన ఉపాసనలు చేసుకుంటూ కూర్చోకూడదు యూ హూ రెడ్యూస్ ఇట్ టు ఫోకస్ నాట్ రెడ్యూస్ ఫోకస్ ఫోకస్ కండెన్స్ ఇప్పుడు పదో తరగతి వరకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి పదహారు సబ్జెక్ట్స్ ఉంటాయి ఇంటర్మీడియట్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి హ్యుమానిటీస్ సైన్సెస్ విడిపోతాయి పదో తరగతి దాకా విడిపోవు హ్యుమానిటీస్ ఉంటాయి సైన్సెస్ ఉంటాయి ఇంటర్మీడియట్ వచ్చేపటికి ఏముంటుంది ఏదర్ హ్యుమానిటీస్ ఆర్ సైన్సెస్ ఇంటర్మీడియట్లో సైన్స్తో అవుతాడు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీ అన్నీ చదువుతాడు మళ్ళీ డిగ్రీకి వచ్చేప్పటికేమవుతుంది నువ్వు ఫిజికల్ సైన్సెస్సా బయలాజికల్ సైన్సెస్సా డిసైడ్ అంటారు డిగ్రీలో ఫిజికల్ సైన్సెస్ చదివాడు అనుకోండి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చేప్పటికేమితుంది నువ్వు ఫిజిక్స్ చదువుతావా కెమిస్ట్రీ చదువుతావా అని అడుగుతారు అంతేకాని అన్ని కథకట చదవమనరావు కెమిస్ట్రీ చదువుతాను అంటే ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్లో కెమిస్ట్రీ ఉంటుంది ఎమ్ఎస్సీ ఫైనల్లో ఉచ్చి కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీయా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీయా అడుగుతారు కాదు ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుతాను ఆర్గానిక్ విషయంలో అన్నీ ఉంటాయి యాలిఫాటిక్ ఆరోమాటిక్ టెర్పిన్స్ ఆల్కలాయిడ్స్ అన్నీ ఉంటాయి రీసెర్చ్లో నువ్వు ఏ దేనివిచ్చేస్తావు రిసెర్చ్ టెర్పిన్సా ఆల్కలాయిడ్ సాటిసైడ్ ఫోకస్ అలాగే ఉపాసనలో కూడా ఫోకస్ చేసుకుంటూ పోవాలి ఊరికి అరడజన్ ఉపాసనలు పొద్దు నుంచి సాయంకాలం దాకా డజన్ ఉపాసనలు చేస్తే బహుత్వ భావన పెరిగిపోతుంది అనేకత్వము గట్టిగా పెరిగిపోతుంది కాబట్టి ఉపాసనల్ని రిఫైన్ చేసుకోవాలి ఏమంటే అలా రిఫైన్ చే రిఫైన్ చేస్తూ నామరూపములకు అతీతమైన ఈశ్వరుణ్ణి ధ్యానించేటువంటి మార్గంలో ముందుకు వెళ్ళాలి అలా వెళ్తూ అంతవరకు మీరు చేరుకుంటే ఆ పై మీ చేత ఆరాధించబడేటువంటి ఆ అక్షరస్వరూపమైన పరబ్రహ్మం మీరే అని తెలుసుకుంటారు ఇది వ్యవస్థ ఆ డైరెక్షన్లో మీరు వెళ్ళమనే అభిప్రాయం తప్ప చేస్తున్న ఉపాసనని మానేయమని కాదు తర్వాత ఉపాసన యొక్క నింద కనపడుతుంది అంటే ఏమిటి కొంత తక్కువ చేసి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఏ ఉపాసన వ్యక్తి యొక్క అభిమానాన్ని అహంకారాన్ని పెంచే ఉపాసనని నిందిస్తారు స్వార్థీ ఉపాసన నా ఈ కోరిక తీర్చు ఆ కోరిక తీర్చు ఇలాంటి ఉపాసనల్ని నిందిస్తారు తర్వాత సేవీ ఉపాసన నేను ఈ సేవ చేస్తాను నాకు ఈ కోరిక ఆ సేవ చేస్తాను ఈ కోరిక తీరుతుంది అనే ఉపాసన దాన్ని నిందిస్తారు ప్రేమరూపమైన ఉపాసనని నిందించరు కాబట్టి ఇక్కడ ఉపాసన అంటే నెగిటివ్ అభిమానము నేను దీను దైన్యుడును అనే నెగిటివ్ అభిమానం ఏదైతే ఉంటుందో ఫలానా వ్యక్తిత్వాభిమానం ఏదైతే ఉంటుందో దానిని విడిచిపెట్టలేకపోవడమే వీడి యొక్క కృపణత్వము ఎందుకంటే కృపణ అంటే పట్టుకుంటాడు విడిచిపెట్టడం ఇప్పుడు ధనాన్ని విడిచిపెట్టచ్చు దేహాభిమానాన్ని విడిచిపెట్టడం కష్టం దేహాభిమానాన్ని విడిచిపెట్టచ్చు కానీ మనస్సులో ఉండే వ్యక్తిత్వాభిమానాన్ని నేను ఫలానా క్యాస్ట్ క్రీడ్ రేస్ రిలిజియన్ అటువంటి అభిమానాన్ని విడిచిపెట్టడం మరీ కష్టం దాన్ని కూడా విడిచిపెట్టచ్చు కానీ నేను జీవుడను ఈశ్వరుని కంటే భిన్నంగా ఉన్నాను అనే భేద బుద్ధిని విడిచిపెట్టడం అన్నిటికంటే కష్టం అది కూడా విడిచిపెట్టగలిగిన కృపణ స్థాయి నుంచి పైకొచ్చినప్పుడు అంతవరకు కృపణుడే కాబట్టి ఆ సెన్స్లో మీరు ఆ నిందావాక్యాలను అర్థం చేసుకోవాలి ఉపాసనాశ్రిత అంటే ఉపాసనను పొందినవాడు ఆశ్రయించినవాడు గత పొందినవాడు అంటే ఉపాసన చేస్తున్నవాడు అని అర్థం ఎందుకోసం చేస్తున్నాడు ఉపాసన వీడు ఆత్మన మోక్ష సాధనత్వైన గత వీడు సంసార బంధంలో ఉన్నాడు ఈ సంసార బంధం నుంచి విముక్తి కోసం ఉపాసన చేస్తూ ఉంటాడు లోకంలో జనులు ఏదో దుఃఖాల్లో ఉంటారు ఆ దుఃఖాల నుంచి విముక్తి కోసం ఏదో ఉపాసనలో చేస్తాడు ఇప్పుడు ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు మా అమ్మాయికి వివాహం కాలేదండి మీరు ఏదైనా ఉపాసన చెప్పండి చేసుకుంటారు వివాహం అయిపోవాలి అని అడిగారు ఐ కెన్ అండర్స్టాండ్ ఫాదర్స్ హార్ట్ నాకు తెలుసు ఒకప్పుడు నేను ఓ రకంగా చెప్పుండే ఇవ్వండి ఏమని చెప్పి ఇవ్వండి మీరు రుక్కుణీ కళ్యాణం ఏదో చదువుకోండి అయితే ఆమెను ఏదైనా ఈ ప్రార్థన చేయమనండి తర్వాత కొంచెం మీరు మీరు మీ అమ్మాయిని ఎవరికి ఇద్దామనుకుంటున్నారంటే ఒక ఇంజనీర్కి ఇద్దాం అనుకుంటున్నాను అండి అంటే అలా అనుకోగా వెర్రివాడ యోగ్యుడైన ఒక వ్యక్తికి యంగ్ మ్యాన్ మంచి సద్గుణ సంపన్నుడికి ఒకటికి ఇవ్వాలని అనుకో ఈ ఇంజనీరింగ్ ఇవ్వాలని అనుకునే నువ్వు ఈ స్థితికి తీసుకొచ్చావు దీన్ని కాబట్టి నీ లక్షణం కూడా నువ్వు కొంచెం మార్చుకో అనేదో ఇలాంటి సలహా చెప్పేవాడిని ఒకప్పుడైతే ఇప్పుడైతే ఏమని చెప్తానంటే అసలు ఈ సమస్యను నువ్వు సృష్టించావు లేని సమస్యను నువ్వు సృష్టించావు మీ అమ్మాయి వయస్సు అంతా ఇరవై మూడేళ్ళు ఏం చదువుతోంది ఎంఎస్సీ ఫస్ట్ ఏ చదువుతోంది నీకు పెళ్ళి కంగారే వచ్చింది చదువుకొని ఈ రోజుల్లో సలహా కూడా మారిపోతుంది ఉపాసన అక్కర్లేదు ఏమక్కర్లేదు దేవుణ్ణి వెళ్ళి ప్రార్థించుకో చాలు చేస్తున్న ప్రార్థన చాలు అమ్మాయిని శుభ్రంగా చదివించు ఎంఎస్సీ అయిపోయిన తర్వాత అమెరికా వెళ్తాను వెళ్ళినాయి పంపించు అమెరికా పంపించు వెళ్ళి ముందు నా దగ్గరికి రమ్మను ఆశీర్వచనం చేసి పంపిస్తాను అమెరికా పంపించు వెళ్ళి రీసెర్చ్ చేస్తుంది అక్కడ యు డోంట్ క్రియేట్ ఎ సిచ్యువేషన్ ప్రాబ్లమ్ అవుట్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ ఒకప్పుడున్న సమాజ పరిస్థితి వేరు ఇప్పుడున్న సమాజ పరిస్థితి వేరు కాబట్టి మనిషి హృదయంలో లేనిపోయిన సమస్యలను సృష్టించుకుని ఆ సమస్యల పరిష్కారానికి ఉపాసనల్ని చేసుకుంటూ కాలక్షేపం చేస్తాడు నువ్వు అసలు యూ హ్యావ్ టు కమౌట్ అఫ్ ఆల్ దాట్ ఆత్మన మోక్ష సాధనత్వేన ఈ సంసార బంధం నుంచి విముక్తి కోసం నేను ఉపాసన చేస్తానంటావు సో సంసార బంధ విముక్తి కోసం ఉపాసన చేస్తాడు ఏమిటి సంసార బంధం విముక్తి అంటే ఏమిటి వైకుంఠానికి వెళ్ళడం వైకుంఠానికి వెళ్తే నీకు సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి అక్కడ ఆనందంగా కూర్చోవచ్చా ఇక్కడ ఉన్నప్పుడు అలా అనిపిస్తుంది వైకుంఠానికి వెళ్ళడం అమెరికాకు వెళ్ళాలన్నట్టు నేను అమెరికాకు వెళ్ళడానికి వేసా తెచ్చుకొని అమెరికాకు వెళ్ళచ్చు యజ్ఞమో యాగమో పుణ్యమో అది చేస్తే వైకుంఠానికి వెళ్ళొచ్చు అలా చెప్తున్నారు తీరా వీడు యజ్ఞం చేసి మరణించిన తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు అనుకోండి అమెరికా వెళ్ళిన వాళ్ళు ఏమి సుఖపడుతున్నారు అక్కడ అమెరికా వెళ్ళిన వాళ్ళు సుఖ దుఃఖాలు నాకు తెలుస్తుంది అన్నట్టుగా నేను చెప్తాను కాబట్టి వైకుంఠానికి వెళ్తే కూడా అదే పరిస్థితి ఉంటుంది కాబట్టి భేదపూర్వకమైన ఉపాసన వల్ల నీకు మోక్షం వస్తుందనేది కల్లా ఆ భేదం ఉన్నంత కాలము నీ దైన్యం నీకు తప్పదు దాన్ని భాష్యకారులు అభినయం చేసి చెప్తున్నారు పట్టుకున్నాడు ఎలా పట్టుకున్నాడు ఉపాసకోహం మమోపాస్యం బ్రహ్మ నేను ఉపాసకుడను ఆల్రెడీ ఒక స్టేటస్ తనమే పెట్టేసుకున్నాడు ఒకడు అంటాడు నేను బ్రాహ్మణుడను అంటాడు ఇంకొకడు నేను క్షత్రియుడను అంటాడు మరొకడు నేను క్రిస్టియన్ నేను ఫలానా మత మరొకడు నేను ఫలానా గోత్రం అంటాడు మరొకడు నేను ఫలానా రాశి అంటాడు నేను సింహరాశి వాణ్ణి అంటాడు చూడండి సింహరాశి అంటే ఏంటి ఆకాశం కేసు చూసినప్పుడు వినీలాకాశం కేసు చూస్తే నక్షత్రాలు కనపడతాయి ఆ నక్షత్రాల్లో గుంపులు గుంపులు కనపడతాయి ఆ గుంపులో ఏవో కొన్ని నక్షత్రాలని మీరు పాయింట్అవుట్ చేయచ్చు అవి ఫిక్స్డ్గా అన్నీ కలిసి మూవ్ అవుతాయి ది మూవ్ టుగెదర్ ఇప్పుడు ఇది ఉందనుకోండి దీంట్లో ఏ ముక్క ముక్క ఎలా కావలిస్తే అలా మూవ్ అవుతుంది అలా కాకుండా ఫిక్స్ చేసి పెట్టాను అనుకోండి ఇలా ఫిక్స్ చేసి పెట్టాను అనుకోండి ఇప్పుడు మూవ్ అయినప్పుడు ఇలా ఫిక్స్ చేసి పెట్టాను మొత్తం అంతా మూవ్ అవుతుంది మతం అంతా మూవవుతుంది మొత్తం అంతా మోవ్ అవుతుంది ఈ నాలుగు ఓసారి ఈ మూలు ఉన్నాయి ఇంకోసారి ఆ మూలు ఉన్నాయి కానీ నాలుగు కలిసే ఉన్నాయి దాన్ని రాశి అంటారు ఓకే అలా కాకుండా ఇదో దారిని అదో దారిని ఆ రెండింటినీ పట్టుకుని ఎవడు రాశి అండవు రాశి అంటే అంతా కట్ట కట్టుకుని మూవ్ అవుతున్నాయి ఓసారి తూర్పు వైపు ఉంటాయి ఓసారి పశ్చిమం వైపు ఉంటాయి సప్తర్షి గణం అలాగే ఉంటుంది ఓసారి ఇటు ఉంటుంది ఓసారి అటు ఉంటుంది కానీ ఎప్పుడు అలాగే ఉంటుంది అవి కలిసి మూవ్ అయితే ఉంటాయి ఇది పరిశీలించారు ఋషులు నక్షత్రాలను అబ్ అబ్జర్వ్ చేసినట్టుగా నక్షత్రాలను అబ్జర్వ్ చేయడం అదొక కళ పరిశీలించే వరాహమిడు వాళ్ళు పరిశీలించి వాళ్ళు ఏమన్నారంటే ఈ పన్నెండు నక్షత్రాలు ఎప్పుడు కలిసే ఉంటాయి ఇది ఒక రాశి అన్నారు ఆ రాశి పెట్టి ఓ గీత కింద ఇలా అన్ని కలిపారు కలిపితే సింహం బొమ్మలా అనిపించింది ఎవరికో మేక బొమ్మలా ఇంకొకటి కనిపించింది ధనస్సులా ఇంకొకటి కనిపించింది చిత్రం ఏంటంటే ఈస్ట్లోను వెస్ట్లోను ఒకేలా అనిపించింది మనకి సింహం అనిపించింది వాళ్ళకి లియో అని అనిపించింది కొన్ని సందర్భాల్లో తేడాలు కూడా లేకపోలేదు దానికి సింహం అని పేరు పెట్టాడు వీడు సింహం నిజంగా ఓ సింహం ఒకటి ఒకటి ఉందని వీడు అనుకుంటూ ఉంటాడు ఆఖరికి ప్రతివాడు కూడా మరిచిపోతాడు ఈ ఒరిజినల్ అంతా మరిచిపోతారు ఆ జ్యోతిష విద్వాంసులు కూడా మరిచిపోయారు ఆ మాట మరిచిపోయే ఓ సింహం ఒకటి అక్కడ ఉందనే భ్రమలో వీళ్ళు కాలక్షేపం చేస్తూ ఉంటారు సింహం ఉండడం ఏమిటండి ఏమైనా అర్థం ఉందా సింహం సో ముందు వీళ్ళ ఆ మకిలి వదల సింహం లేదు ఏం లేదురా అది సింబాలిక్ ముందు ఆ మకిలి వదలకొడితే కానీ వీడికి అసలు దారిలోకి రాడు పోలండి ఇది నా చేతస్తున్న నేను సో నే సో నేను సింహరాశి వాణ్ణి వీడప్పుడే ఫిక్స్ అయిపోయాడు నేను ఫలానా నేను ఫలానా నేను ఫలానా అని ఫిక్స్ అయి కూర్చున్నాడు ఏ సన్యాసాన్ని తీసుకోమన్నారు సన్యాసం ఎందుకు తీసుకోమన్నారు నేను గృహస్థుని అనే అభిమానం నుంచి బయటపడడం కోసం సన్యాసం తీసుకోమంటే వీడు సన్యాసం తీసుకుని గృహస్థు అనే అభిమానం ఎంతవరకు వదిలిందో తెలియదు ఇంకా ఓమిత్ర ఉందేవో కూడా అది ఎక్కువ అదే ఓ సన్యాసం తీసుకోవడం తేలిక కానీ అభిమానం వదిలిపెట్టడం కష్టం కదండి సో ఆ అభిమానం ఇంకా ఓ పైకి చెప్పడు లో ఉంటుంది కానీ పైకి మాత్రం ఇంకో కొత్త అభిమానాన్ని నెత్తిన వేసుకుని నేను సన్యాసిని నేను పీఠాధిపతిని అని ఇలా నెత్తిన వేసుకుని కొత్త అభిమానంతో పెట్టుకుంటాడు నేను ఇదో అభిమానం ఇంకో అభిమానం నేను ఉపాస ఈ అభిమానం ఎలా చూడండి ఉపాసన చేసేది అభిమానం పెంచుకోవడానిక అభిమానం అంటే అర్థం ఏంటి భేదాన్ని దృఢం చేసేది అని పేరే అభిమానం భేదబుద్ధిని దృఢం చేస్తుంది నేను ఉపాసకుని అనుకుంటున్నంతసేపు కూడా ఉపాస దైవం ఎదురుకుండా కనపడుతుంది భిన్నంగా కనపడుతుంది ఎదురుకుండా కనపడుతుండే భిన్నంగా కనపడుతుంది తర్వాత జనులను చూస్తాడు జనులను చూసినప్పుడు వీళ్ళందరూ కూడా ఉపాసకులు కాదు వీళ్ళ అయోగ్యులు అనే కలుగుతుంది మీరు ఎప్పుడైనా ఉపాసకులతో మాట్లాడారా కరడుగట్టిన ఉపాసకుడితో మాట్లాడితే వీళ్ళ మొహంలో వీళ్ళకి ఏం తెలుసునో ఉన్నట్టుగా చాలా అహంకారంగా మాట్లాడతారు ఏ తర్వాత తను చేసి ఉపాసనే గొప్పది మిగతా ఉపాసనలు చాలా యోగ్యమైనవి అనే దూరణలో కూడా మాట్లాడతారు ఇప్పుడు కూడా అభిమానము చాలా ప్రమాదకరమైనవి సో మేము దేవి ఉపాసన చేస్తున్నాము వాళ్ళ మొహం వాళ్ళకి ఏ ఉపాసన తెలియదనో లేకపోతే మావి గొప్ప ఉపాసనలు వాళ్ళవి తక్కువ ఉపాసనలను అయితే ఒకే ఉపాసనలో కూడా మా స్థాయి ఎక్కువ వాళ్ళ స్థాయి తక్కువను ఈ రకంగా నేను ఉపాసకూడను ఈ నేను ఉపాస కూడను అనే ఇది ఈ జిడ్డు అంటారు దీన్ని జిడ్డు నూనె జిడ్డు పట్టినట్టుగా పట్టుతుంది ఆ జిడ్డు పట్టిందంటే దాన్ని వదులుచుకోవడం చాలా కష్టం ఆ జిడ్డు మనుషులు మీకు ఎప్పుడైనా కనపడుతూ ఉంటారా నాకు అప్పుడప్పుడు కనపడుతూ ఉంటారు ఉపాసన నేను చూడగానే గుర్తుపడతాను అబ్బో ఈయన జిడ్డు కట్టి జిడ్డు రావాబో ఇదని నాకు వెంటనే తెలిసిపోతుంది ఆ ఫ్రీడమ్ ఉండదు మనిషికి ఈజ్ నాట్ ఫ్రీ ఎనీ మోర్ ఈజ్ నాట్ లైక్ స్పేస్ సత్యం సత్యం ఏమిటంటే ఐఎమ్ స్పేస్ లైక్ అది సత్యం కానీ వీడు స్పేస్లో ఉండడు అలా ఫిక్స్ అయి ఉంటాడు సో ఫిక్సేషన్లో ఉంటాడు ఉపాసకోహం మమ ఉపాసం బ్రహ్మ దేవుడు అంటే ఎవరో తెలిసిన నాచేత ఉపాసింపబడేది దైవము అని వీడి లెక్కలా ఉంటుంది తదుపాసనం కృత్వా జాతే బ్రహ్మణి ఇదనీ వర్తమాన అది ఇంకా అభినయం చెప్తున్నారు నేను ఆ ఉపాస్య దైవాన్ని నేను ఉపాసకుండి ఉపాసన చేశాను ఆ ఉపాస్య దైవమే నా ముందు ఇప్పుడు జగద్రూపంగా పరచుకుని ఉన్నది శాక్తీయులు ఏమని చెప్తారంటే శక్తియే జగద్రూపంగా ప్రకటమైంది అని చెప్తారు సౌరులు ఏమంటారు సూర్యభగవానుడే జగద్రూపంగా ప్రకటమైనాడు గాణపత్యులు ఏమంటారు గణపతియే జగద్రూపంగా ప్రకటమైనడు అని ఈ విధంగా ఉపాసన ఏ ఉపాసన చేసేవాడైనా కూడా ఆ ఉపాస దైవమే నా ముందు జగద్రూపంగా ప్రకటమై ఉన్నది పుట్టి ఉన్నది జాతే బ్రహ్మని వర్తకే సో అయితే ఇప్పుడు సృష్టి కదా ఇప్పుడు సృష్టి కదా ఈ కాలబుద్ధి కాలబుద్ధి ఇప్పుడు రెండు వేల పన్నెండులో ఏమవుతుంది ప్రళయం వచ్చేస్తుందని ఎవడోహడో పొగలు పెట్టాడు అప్పుడే రెండు వేల పన్నెండులో ప్రళయం ఎందుకు వస్తుంది అంటే రెండు వేల పన్నెండు భవిష్యత్తులో ఉంది సృష్టి ప్రళయం వచ్చిందంటే ఇప్పుడు ప్రస్తుతం సృష్టి నడుస్తుంది అంతకుముందు ఎప్పుడో ప్రస్తుతం స్థితి నడుస్తోంది అంతకుముందు ఎప్పుడో సృష్టి అయింది రెండు వేల ప్రళయం వస్తుంది అది వీడు కనిపెట్టిన సత్యం ఏమంటే వాడు అటువంటి వాడు కాలమనగానేమి అది ఎంతవరకు సత్యము దానిలో గతము వర్తమానము భవిష్యత్తు అనే విభాగములు యథార్థమేనా అనే ప్రశ్నలు వాడు వేయగలుగుతాడండి వాడు ఆ ప్రశ్నలు వాడు వేస్తాడు అసలు ఏమంటే మీకు ఆ ప్రశ్నలు వేసిన వాళ్ళు ఎవడైనా కనపడతారా లోకంలో దాదాపు కనపడరు ఎవరో కచ్చిత్ మహోన్నతమైన ఉపనిషద్వాంగ్మయాన్ని ఆలోడనం చేసి వాళ్ళు ఎవళ్ళో ఒకళ్ళో ఇద్దరూ లేవనెత్తుతారు ఈ ప్రశ్నలు